మీటింగ్ అందరికి శుభాభివందన సింగ్ ప్రేజ్ చేస్తాను ప్రేజ్ రావాలి ప్రైస్తంగ్ స్టార్ట్ చేసుకున్నా మహాపరిశుడా మహోన్నతుడా సర్వాధికారి నీకు వందన సిస్టర్ వాయిస్ రావట్లేదు ప్రైస్లాడు సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాపరిశుతుడా ఉన్నతుడా సర్వాధికారి అయిన తండ్రి దయగలిగిన మహేసయ్య నీకే వందనాలు స్తోతులు స్తోత్రాలు నాయన ప్రభా ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠం తండ్రి ప్రభాన్ని తండ్రి నీ పాదపీఠం దగ్గర మొదపెడుతున్నాం పరిశుద్ధుడా ఇద్దినంతా కూడా ప్రభా నీ బలమైన రకాలకు నవను భాద్రపరుచినందుకు వందనాలు ఎంతో ప్రేమ ఎంతో నమ్మకం కృపగల తండ్రి నీకే బంధనాలు శృతులు స్తోత్రాలు నాయనా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో తండ్రి నీకే వంధనాలను ఆయన ఇవ్వ ఆరాధనలో మీరు దిగండి నాయన పాటల ద్వారా మీరు మయం వాక్యం ద్వారా మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ అస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి వాక్యం చెప్పే వాళ్ళు మీరు మాట్లాడండి మీ ఆత్మ నడిపింపదయచేయండి సమస్తము ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించండి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకున్నా తండ్రి మహిమగల దేవా నీకే వందనాలు జాయిన్ కావాల్సిన కూడా జాయిన్ అయిపో దయచేయండి ప్రతి ఒక్క తొలగించండి యస్ ప్రభా తండ్రి నీకే వందనాలు నైనా ప్రతి కూడా బలపర్చమ్మని ఆరాధన అంతట్లో తోడుని నడిపించమని కృపగల హస్తానికి అప్పజెప్పుకుంటూ ఎస్ఐ పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ సిస్టర్ పాట పాడతా ఓకేనాదర్ పాట పాడుకుందాం ఈ సూపరి శుద్ధ నామాము నాకు ఎప్పుడు అది కష్టోత్రము సుపరిశుద్ధ నామము నొప్పు అధిక స్త్రము నేలైనామాము శక్తి గలిగి నటి నామి ఇహ పరమున నామాము శక్తి గలిగినటి నటి మీది పరిశుద్ధులు స్తుతించు నామా మీది పరిశుద్ధులు స్థుతించు నామా మీది విశు పరిశుద్ధనామాము నెప్పుడు అది కూత్రము సు పరిశుధనా ఇప్పుడు అధిక స్తోత్ర సైతానున్ పాతల హను జీచు వీరత్వము గల నా శైతాను పాతలమును జయించు వీరత్వము గలన జయముందే దము ఈనా జయముందే దము ఈనా పరిశుదనామము అధిక అధికము సు పరిశుధనా ఎప్పుడు అధిక ఉత్తరము నూ పాపుల రక్షించు లోక మునకే తెంచి నా నామాది నచ్చు పాపుల రక్షించు లోక మునకే తెంచి నాది పరలోకమునకు చేర్చి నామాన పార లోకు చేర్చు నామాది పరి శుద్ధ నా మమునకు ఎప్పుడు అది కస్తోత్రము శు పరిశుద్ధ నా ఉనకు ఎప్పుడు అధిక స్తోత్రము ఉత్తమ భక్తుల పొగడిస్తు ఉన్నత దేవుని నామేది ఉత్తమ భక్తుల పొగడిస్తుతించు ఉన్నత దేవుని నామామిది లోకమంతా ప్రకాశించే నామాది లోకమంత ప్రకాశించే నామాది సుపరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అది కష్టో శనా పుడు అధిక స్తోత్ర బదల కష్ట సమయా ఓదార్చి నడు పునామా మీది చోదన బదల కష్ట సమయాన్ ఓదార్చి నడు పునమామిది టోతిపరి శుదనాప్పుడు అధిక స్తోత్రముపరిశుదనా పుడు అధిక స్తోత్రము ఏ పరిశుద్ధి మనం వాక్యం గ్రహించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుగుదాం పరిశుద్ధుడ తండ్రి కృపా సత్య సంపూర్ణ జీవం గల దేవాయిస్ ప్రభావానికి ఎంతో వర్ణాలైనా నిన్న నేను నిరంతరం ఏకరీతి గొప్ప తండ్రి మహాపరుషుల దేవానికి అర్పించుకుంటున్నాం నా దేవా నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సూరేశ కాపాడి మీ కృపలో మమ్మల్ని బద్దల పచ్చుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టినారు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రించినారు వందనాలు ప్రభావ ఈ ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మీతో సాహసం చేసే గొప్ప ధన్యతను ఎంతో మంది పోగొట్టుకున్నారనైనా కానీ మీరు మాకు అనుగ్రించినైనా ఈ సమయంలో నీకెంతో వందాలు ప్రభావ మీ పాదాలను ఆశ్రయిస్తున్నైనా మీ పాదల దగ్గరికి మేము వస్తున్నాం ప్రభావ మీ కృపల్లో మమ్మల్ని అందరినీ చేసుకోండి మా ప్రాణాత్మ శరీరంలో సమర్పించుకుంటుండగా ప్రవ్వా మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా పరిశుభ్రపరచండినైనా మీకు సంపూర్ణత సరళత పరిశుధులు నడిపించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించిన వాక్యం లేని సత్యాన్ని గ్రహించేవా నా ప్రభా మీ ఆత్మ నడిపి విధించండినా పరిశుధాత్మ దేవ నా హృదయంలో మీరు మాట్లాడమని ప్రభావ మీ ఆత్మ ద్వారా నడిపించినైనా గొప్ప దేవ ఇసయ మీరు ఆకడ దినాల్లో ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభా ఎక్కడ చూసినానైనా భయంకరమైన అలజడి ఎక్కడ చూసినా భయంకరమైన ఓ ప్రభాన తన పరిస్థితులు ప్రభావ కాబట్టినైనా ఈ చివరి దినాలు అంతే దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ కాబట్టినైనా మా పిలుపు మా ఏర్పాటును మేము నిజం చేసిన మరీ జాగ్రత్త ఎందు నిమిత్తమే మమ్మల్ని పిలుచుకున్నారు ఈ లోకంలో ప్రభావ అది మేము గ్రహించి దాని ప్రకారంగా మేము ముందుకు పోలాల మీ కృపదయిచేయండి నా దేవా నా ప్రభావ ఈ సాయంకాల సమయంలో అయినా మేము ఆశ్రయించిన ఓ గొప్ప మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీకు స్వరం కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభా అయినా సహనంతో కనిపెట్టుకున్నాం ప్రవా నా దేవ మీ ఆత్మ ద్వారా మాకు మాతో మాట్లాడండి పరశుధాత్మ దేవ మీరు మాతో మాట్లాడడం ప్రభావా తండ్రి ఈ లోకంలో మీరున్నప్పుడు ప్రవా పరుశుధాత్మలు ఇచ్చినప్పుడు నా వాటిని తీసుకుని మీకు బోధించనున్నారు సంభవింప సంగతులు తెలియజేయనున్నారు కాబట్టి ప్రవా పరుషుధాత్మ దేవ మాకు బోధించండి సంభవింప వారి ఆత్మీయ లోతులకు మీరు నడిపించండి మమ్మల్ని నడిపించమని ఆత్మ ద్వారా ఓ ప్రభా ప్రతిదీ మాకు బయలుపరచమని ఈ ఆరాధన పాల్గొంటున్న ప్రదర్శిస్తలందరినీ ఆసదించి అనేక మంది పేరెందు సన్ని నడిపించమని ఏసుక్రీస్తు పరిశుభ్రమైన ప్రార్థాంత్రి ఆమె ఈ రోజు ఒక అంశాన్ని మనం ఆరంభించుకుంటున్నాం ఈ అంశము మీకు తెలిసిన వాక్యమే కాబట్టి దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరి పిలిచిందైను వాక్య అంశం మీ పిలుపు మీ ఏర్పాట్లు నిత్యం చేస్తు మరీ జాగ్రత్త పరంగా కాబట్టి పిలుపు విషయంలో చాలా నిర్లక్ష్యంగా జీవిస్తా ఉంటారు ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తారంటే వాళ్ళకు ఒక సంపూర్ణమైన స్వస్థత ఒక ఒక స్పష్టమైన వైఖరి ఉండదన్నారు కాబట్టి ఇది మనం గ్రహించాలా అనేదే ప్రభు మనకి ఈ అది జ్ఞాపకం చేయబడుతుంది బైబుల్ అంతట్లో కూడా దేవుడు అనేక దేవుడు బై వేర్పరచుకున్నాడు ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు ప్రవక్తలు ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు ఒక పని నిమిత్తం యాజకులను ప్రజలను రాజులను హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు తర్వాత అపోస్తులను నేర్పరచుకున్నాడు ఎందుకు అపోస్టులు అంటే అందరినీ కలుపుకుపోయే వాళ్ళు పైపోల్ మినిస్ట్రీ అంటారు కదా ఎఫెస్ రాసిన పత్రిక నాలుగు వర్గల నుంచి మనం చూస్తామంది పైపోల్ మినిస్ట్రీ ఏమి కాబట్టి ఆ మినిస్ట్రీలో ఐదు రకాల పరిచర్ల గురించి బౌలెక్కడ చెప్తాడు ప్రతి ప్రతి సంఘంలో ఐదు రకాల పరిచయలున్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాబట్టి ఈ రోజు సంఘము క్షేమ క్షేమము అభివృద్ధి పొందాలంటే ఈ ఐదు రకాల పరిచయలు ప్రతి సంఘంలో కనిపించాలా కాబట్టి ఎక్కడ కూడా కనిపించట్టు మనం చూడం రేరుగా ఎక్కడో కొన్ని చర్చెస్ లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఐదు రకాల పరిచయలు ఒక కేబిపిఎం లో నేను చూస్తున్నా బహుశా చాలా ప్రాంతాలు ఉండొచ్చు కానీ మన మన ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళందరూ కూడా కేబిపిఎం అనే మినిస్ట్రీలో చాలా మంది ప్రవక్తులున్నారు అపోస్తులు ఉన్నారు బోధకులున్నారు కాపలున్నారు ఉపదేశకులున్నారు కాబట్టి అందరున్నారు ఐదు రకాల పరిచర్లు మనకు కనిపిస్తూ అందుకే ఐదు రకాల పరిచయం ఉన్నప్పుడే ఆ సంఘం అభివృద్ది పొందుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి నుంచి ఒకరించి ఒకరి ద్వారా ఒకరి నుంచి ఒకరి ద్వారా కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పిలుపు నిమిత్తం ఏర్పరచుకున్నాడు కాబట్టి బైబుల్ అంతట్లో కూడా వాళ్ళ పిలుపులో గ్రహించగలిగినారు ఎవరికి ఎలాంటి పిలుపు ఇచ్చిండో దేవుడు ఎవరికి ఎలాంటి తలాంతులు ఇచ్చిండో అది మనము గ్రహించకపోతే మన పిలుపుని నిశ్చయం చేసుకోలేము నిశ్చయం ఎప్పుడు చేసుకుంటాం అంటే ఏదైనా ఒక చూసినప్పుడే ఒక ఆధారము ఒక ఒక విధానాన్ని తెలియాలంటే నేను దేవుడుని ఇంత వరకు నా పిలుపు దీనికి సంబంధించి అని ఎప్పుడైతే మనము ఒక స్పష్టత కలిగి ఉంటామో అప్పుడు మనకి ఒక నిర్ధార ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలా అది నిశ్చయం చేసుకోవాలా ఎందుకని అంటే దేవుడు పిలిచిండు దేవుడు నన్ను అని చాలా చెప్తా ఉంటారు దేవుడు అందరిని ఏర్పరచుకుంటాడు ఒక్కరిని పాత నిబంధన కాలంలో ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నాడు వృత్త నిబంధన కాలం వచ్చే వారికి అందరిని యాచకులుగా సేవకులుగా రాజీలుగా తయారు చేసుకున్నాడు కాబట్టి ఒక కాలంలో దేవుడు ఒకరిని ఎన్నుకుంటే ఈ అంత్య మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరిని శ్రవకులుగా తయారు చేసిండు అందరిని దేవుడు ప్రతి ఒక తలాంతులు ఇచ్చిండు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనల్ని శిష్యులుగా చేయండి అని అని చివరిగా చెప్పిండు ఆ మాట కాబట్టి ఈ రోజు మనము ఏమి అర్థం చేసుకోవాలన్నప్పుడు ఒక విషయం బాగా మనకు బైబిల్ అంతట్లో కూడా అప్పుసిన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఎందుకంటే ఆయన ఒక ఆయనకు ఒక దేవుడు ఆయనకొక పిలిపిచ్చిండు దేవుడు నాకు ఒక పిలిపిచ్చిండు దాని ప్రకారం నేను పట్టుకుని ముందుకెళ్తాను అనేది ఆయన ఒక స్పష్టత అన్నట్టు అది ఎట్లా తెలుసుకున్నాను కేవలం ప్రార్థన ద్వారానే కాబట్టి ఎందుకు నిశ్చయం చేసుకోవాలన్నప్పుడు పైన చెప్పిన వార్తలన్నీ మనం చూస్తే దేవునికి ఇచ్చిన అనుభవ జ్ఞానంలో మనము అభివృద్ది పొందటం సహోదర ప్రేమ భక్తి ఆశ ఇవన్నీ కూడా అవన్నీ చెప్తలు పైన వచ్చినట్లు మనం చదివితే ఇవన్నీ చేసినాక చివరికి వచ్చేమంటాడు అంటే మీ పిలుపు మీ ఏర్పాట్లు నిత్యం చేసుకోమనడు ఆ వాగ్దానం నుంచి మీరు తొలగిపోకుండా వాటన్నిటినీ మీలో పెట్టుకుని అమర్చుకోమనడు అంటే ఒక పిలుపుకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి దేవుడు నన్ను పిలిచినప్పుడు సద్గుణము సద్గుణ జ్ఞానము ధ్యానమ ఆశ ప్రేమ సహోదర ప్రేమ దయ వీటిని అమర్చుకోమన్నాడు ఇవి ఎవరికి లేకపోవడు తన పూర్వ పాపమును శుద్ది కలిగిన సంగతి మరిచి గుడ్డివాడిను దూరదృష్టి లేని వాడు ఎవరైనా వాక్యం చెప్తాడు అందుచేత మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయం చేసే మరీ జాగ్రత్త పడమనం పైన చెప్పబడిన వచ్చాడు మనం ఒకసారి మనం అడిగితే ఎందుకు వరకు దేవుడిని అనేది మనం అర్థం చేసుకోవాలా దేవుడు నన్ను పిలిచిండు అన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ మనం ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందు నిమిత్తమై దేవుడిని ఏర్పరచుకున్నాడు ఎందు నిమిత్తమై ప్రభు మనని పిలుచుకున్నాడు అనేది మనం గ్రహించాలి కాబట్టి అది గ్రహించినప్పుడు మనము ఎక్కడున్నాము మన మనకు దేవుడు ఎలాంటి తలాంతం మనపించిండు ఎందుకనంటే మనం ఉంటుంది చివరి దినాలు అంత్య దినాలు దేవుని రాక దినాల్లో మనం ఉంటున్నాం భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దినాల్లో ఉంటున్న మనము దేవుడు ఎందుకు ఒక పని పొరుగు ఏర్పరచుకోడు పరలోక రాజ్యము సమీపించింది మారుమనిషి పొందం చెప్తూ యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ గలియ తీరం అంత ప్రదేశం ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోయింది బయలుదేరిండు ఆయన అభిషేకం పొందుకున్నాడు బాప్తిసం పొందిన తర్వాత అభిషేకం పొందుకున్నాడు ఇనేనా నేనా ప్రియ కుమారుడు అని ఆయన చెప్పిన తండ్రి మాట్లాడి అక్కడ అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఒక మాదిరి మనకు అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు లోకానికి వచ్చింది ఆయన దేవుడు కాని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రిని మైమపర్చండు ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన ఒక సేవకుడు ఉండి దేవుని పరిచయం చేయడానికి లోకానికి వచ్చింది ఒక మాదిరికరమైన జీవితం ఇట్లా జీవించాలా మీరు ఇట్లా తండ్రిని వేడుకోవాలా అని ఒక మాదిరి యేసు ప్రభు ఎన్నో విషయాలు అక్కడ చూపించింది కాబట్టి ఈ రోజు దేవుని సేవలో ఉన్న మనం అందరం కూడా అదే ఆ అనుభవాన్ని మనము పాటించాలా అనేది ప్రభుకి విధానం ఏంది ఆ అనుభవం ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు ఒక సేవకుడు ఏం చెయ్యాలా పిలుపులో ఉన్న సేవకులు ఏం చేయాలా ఈ రోజు ఈ రోజు ఏం చేస్తున్నాడు అనేది మనం గ్రహించినప్పుడు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అందరిలాగా మనం ఉన్నామా లేకుంటే దేవుడికి ఇచ్చిన భారాన్ని నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు అభివృద్ది చేర్చుకొని ఆయనను భయం పరుస్తున్నావా అనేది ఈ రోజు మనం అది అర్థం చేసుకోవాలా ఎందుకనంటే దేవుడు అక్కడ పావులు చెప్తున్నక్కడ నన్ను బోధకులు గాను అపోస్తులను గాను ఏర్పరచుకున్నట్టు ఎక్కడ రెండో తిమోదిక రాసిన పత్రిక ఒకసారి చూడండి ఎవరైనా చదవచ్చు రెండో తిమోదిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండుగా వచ్చిన ఎవరైనా చదవచ్చు రెండో తిమోతిక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండుగా వచ్చిన ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆ సువార్త విషయంలో నేను ప్రకటించి వాడని కాను నియమి క్రీస్ వేసాను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరిచిన తన కృపను బట్టి మనలను రక్షించి ప్రశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆ క్రీస్ వేసే మరణమును నిరకము చేసి జీవమును సువార్త వలన తెచ్చాను ప్రకటించిన వాడు గాను గాను నియమి చేత ఇక్కడ పది పదకొని వచనంలో మనకి ఏమర్థం అవుతుంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా ఏం చేసినట్టు అక్కడ పదవచనం తీసుకున్నట్టు పదవచనంలో ఏం రాబడి క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయల పచ్చబడినది ఈ కృపను బట్టి తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో మనల్ని ఏర్పరచుకుని అంటారు ఈ పిలుపు అనేది చాలా పరిశుద్ధమైంది పిలుపు అనేది చాలా పరిశుద్ధమైంది ఈ పిలుపును మనం ఎట్లా కొనసాగించుకోవాలా ఇది పరిశుద్ధమైన పిలుపు తర్వాత పరలోక సంబంధమైన పిలుపు కూడా ఉంది అంటే మనం అంతా పరలోక సంబంధమైన పిలుపులో ఉన్న వాళ్ళము అని జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం కాబట్టి దేవుడు ఎందుకు మనం రక్షించి అక్షయత జీవమును అక్షయతను ఆ అక్షయతను సువార్త ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన్నాను చూడండి అంటే తర్వాత ఏమంటే ఆ విషయంలో నేను ప్రకటించే వాళ్ళు గాను బోధకులు గాను అపోను అంటే అలాంటి పిలుపుకి పౌరులకి నిర్ధారణ అయిపోయింది ఎలాంటి పిలుపు దేవుడు నాకు ఇచ్చింద నేను ఆయన బోధకులు కాను అంటే టీచర్గా ఉన్నాడు తర్వాత బోధించే వాళ్ళు ప్రకటించే వాళ్ళగా ఉన్నాడు తర్వాత అపోసుకులుగా ఉన్నాడు అంటే ఈ బోధకులు ఎవరంటే సంఘాన్ని బలపరిచే వాళ్ళు సంఘాలకి కావలసిన బోధ ప్రకటించేవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుని అందరు బోధకుడా అని పిలుచున్నారు కాబట్టి ఆయన బోధించండి ఎన్నో విషయాలు కాబట్టి బోధకుని పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కానీ అందరూ బోధించాలా అందరూ సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుడు ఏం చేశాడు మరి విశేషంగా ప్రవచన వారిని ఆపేక్షించే అంటే ప్రతి ప్రవచనాన్ని మనము ఎత్తి మనం ప్రకటించినప్పుడు అనేకులు సత్యాన్ని గ్రహించగలుగుతుంది ఏ రీతిగా చూడండి బోధకుడుగా ఉన్నాడు తర్వాత అపోస్తులుగా ఉన్నాడు తర్వాత ప్రకటించే ఉన్నాడు కాబట్టి ఎవరికూ ప్రకటించాలా సమస్త అన్న జనులకు అని ప్రకటించండు క్రైస్తవు తర్వాత అపోస్తులు అంటే అందర్నీ కలుపుకోపోయే వాళ్ళు అందర్నీ ఒకే తాటికి తీసుకొచ్చేవాళ్లు ఈ బోధకులు గాని ఈ ప్రవక్తలు గాని అపోస్తులు గాని ఉపదేశకులు గాని కాపుర్లు గాని వీళ్ళందరూ కూడా ఈ ఐదు రకాల అందరిని కలుపుకొని ఒకే తాటి మీద తీసుకొచ్చి తీసుకుపోయే వాళ్ళే అపోస్తులలో పరిచర్ల్లోని ఇవన్నీ ఆ ఇవన్నీ ఆరంభమైనాయి అంటే అందరిని కలుపుకోపోయే వాళ్ళే అపోస్తులు కాబట్టి ఈ రోజు అందరి అపోస్తులను చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు ఎంత మందిని సంఘాన్ని ఆ క్షేమాభివృద్ధి కొరకు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నారు అనేది మనం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా ఎందుకనంటే ప్రతిదానికి ఒక ఒక పిలుపు దేవుడు ఇచ్చిండు కదా దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చిండు మనందరికి కానీ ఎవరికి ఎలాంటి తలాంతి ఇచ్చిండో అది మనం గ్రహించాలా కాబట్టి ఎందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు అంటే ఇందాక మనం చూసిన వాక్యంలో ఆయన జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినట్ట సువార్త ద్వారానే ఇవన్నీ బయటకొచ్చినాయి అంటే సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సువార్త ప్రకటించాల ఆయన సువార్త తగడించుడు ఆయన గలలే సముద్ర తీరన పరలోకరాజ్యం సమీపించింది మారుమని స్పందర అనే బోధన ఈ రోజు చాలా తక్కువైపోయింది ఎందుకంటే ఆయన పర్లోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అప్పుడే పర్లోక రాజ్యం సమీపించింది కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనిషి చెప్తూ అనేకులకి ప్రకటిస్తా ఉన్నారు ఈ రోజు ఆయన పిలుపులో ఉన్న మనందరం కూడా అదిగా ప్రకటించారు అట్లా ప్రకటించుకుంటూ పన్నెండు మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నారు ఆ గలీలే సముద్ర తీరం పోతుంటే పేతులు ఈ ఆంధ్రయ తర్వాత మిగతా కూడా మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాగ్రత్తగా ఏర్పరచుకుంటాను అని చెప్పి కాబట్టి దేవుడు మొదట ఆ పన్నెండు మందిని పిలిచిండు ఆయన కాబట్టి వాళ్ళు వెంటనే ఏం చేసిండో వలని విచ్చిపెట్టి ప్రాబ్లం వెంబడించినారు వెంటనే వెంటనే మార్పుస్త చూడండి పదిహేను అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన గురించి వెంటనే వెంటనే వెంటనే రిపీట్ రిపీట్ గా ఉంటుంది ఎందుకనంటే ఆయన వాక్యానికి అంతగా విధేత చూపించినాడు చూడండి మనము పిలుపులో ఉంటే సరిపోదు దాన్ని తగినట్టు మనము జీవించాలా అనేది మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా ఉన్నప్పుడు చూడండి చాలా మంది పిలువబడ్డ వారి ప ఈ పరిచయలో పౌలకి ఒక స్వస్థత ఉంది పౌలకి ఒక ఒక రూఢి అనేది ఉంది కానీ ఈ రోజు దేవుడు మనకు ఎలాంటి పిలిపిచ్చిండో ఈ రోజు మనము మనం అర్థం చేసుకోవాలా మనం గ్రహించగలగాలి లేకపోతే పౌలంటాడు నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తలేదంటాడు నేను గురి చూసి నేను పరిగెత్తున్నా కాబట్టి మన ఆ మనం నిశ్చయం చేసుకోవాలంటే మనము ప్రార్థన జీవితంలో మనం ఉండి ప్రభా నీ యొక్క ప్రణాళికలో నీ యొక్క నేను నా పాత్ర ఏంటి ఎలాంటి పరిచయం దేవుడు నాకు ఇచ్చినప్పువా అనేది మన ప్రార్థన జీవితం ఎంతో చాలా అవసరం అందుకే చూడండి పిలవబడ్డ వాళ్ళ అనేకులు కొంతమంది దేవుడు అందరిని పిలిచిండు కానీ ఈ పిలుపులో ఎంతమంది వాళ్ళ పిలుపుని నేను కాపాడుకోగలి ఎందుకు నిశ్చయం చేసుకోమన్నారు అంటే దాన్ని పోగొట్టుకుంటారు షోర్ చేసుకోవాలా రోజు మన పిలుపును మనము షోర్ చేసుకోవాలా ఆ పిలుపులో నేను స్థిరంగా ఉన్నానా లేదా అనేది మనము పరిశీలించుకోవాలి ప్రతి దశలో దేవుడు ఎలాంటి దేనికి పిలిచిందన్నో అనేది ప్రతి క్షణం మనకు అది జ్ఞాపకం చేయబడుతూనే ఉండాలి లేకపోతే ఏమైతుందంటే చూడండి ఒక్క విషయంలో చెప్పాలంటే దేవుడు ఎందుకు మనం పిలిచి ఒక పని ఆయన ప్రణాళికలో ఆయన సిబ్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో ఎందు నిమిత్తమై పంపబడిందో వాటన్నిటిని ఆయన చూపించి ఆ పనులు మనం చేయడానికి ఆ సృష్టి అధికారాన్ని పోగొట్టుకున్న అధికారాన్ని అనే తిరిగి వచ్చి వాటన్నిటిని బోధించి మరణం మీద విజయం పొంది ఆ విజయను మనటిచ్చి ఇప్పుడు మీరు నా రాజ్యాన్ని స్థాపించండి నా సువార్త ప్రకటించండి నా సత్యాన్ని ప్రకటించండి నేనే మార్గము సత్యం జీవము అని శిష్యులకు బోధించి ఆయన పరలోకి ఇప్పుడు ఆత్మ రూప్తిగా మనలో ఉంది ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తాను ఎప్పుడు మన పిలుపు జ్ఞాపకం చేయబడుతుంది తెలుసా పరశుధాత్ముడు తప్ప ఎవరు జ్ఞాపకం చేయలేదు మనం మర్చిపోతా ఉంటే ఒకసారి కానీ దేవుని ఆత్మ పరశుధాత్ముడు మన మధ్యలో ఉంది మన బిడ్డల ద్వారా వీటన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు కాబట్టి మనవి మనం చేయాల్సింది ఏంటంటే ఎలాంటి వై ఎలాంటి పిలుపు కొరకు నన్ను ఏర్పరచుకున్న బ్రవ్వా నాకు తెలియాలి నేను తెలుసుకున్నప్పుడు నాతో మాట్లాడు అనే ప్రార్థన మనకి ఈ రోజు నుంచి ఎంతో అవసరం ఎప్పుడైతే ఆ పిలుపును గ్రహిస్తామో అప్పుడు మనకి ఒక స్వచ్ఛత వస్తుంది ఒక నిర్ధారణ వస్తుంది కాబట్టి ఇందు దేవుడు ఏర్పరచుకున్న అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ తలాంతులు అభివృద్ధి చేసుకున్నట్టే అప్పుడు నీకు ఇంకా అనేకమైన తలాంతులు దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉంటాడు చూడండి ఆ విషయంలో పిలవబడటం చాలా గొప్ప విషయం కాని ఆ పిలుపులో ఎంతమంది మంది నిలబడతాననేది అర్థం చేసుకోవాలి ఈ రోజు కాబట్టి ఈ విషయం దేవుడు ఎందుకు చెప్తుండో అందుకు పేరు తెలియమన్నాడు మీ పిలుపు మీ ఏర్పాటును నీక్ష చేసేందుకు మరీ జాగ్రత్త పడమల కాబట్టి ఎందుకు జాగ్రత్త పడాలంటే ఈ చివరి దినాల్లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈ లోకం నుంచి పడేయటం సిద్దములడు కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఆయన కొరకు జీవించాలి ఇది యుద్ధం ఇది ఆత్మీయ ప్రపంచంలో మనము ఉన్నాం ఇది కంటికి కనిపించని శత్రులతో మనం పోరాడుతున్నాం చూడండి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు ఎందుకు దేవుడు ఆ రీతిగా ఆయన పిలుచుకున్నాడు ప్రతి ఒక్క సేవకుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నది మనం చేయాల్సిన పనిని ఎందుకు పిలవలు చెప్పండి ఆయన చేసుకోలేడా ఎందుకు ఆయన పిలుచుకున్నాడు అంటే ఒక పని అది పౌలు అక్కడ దర్శన రీతిగా అది అక్కడైనా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము పద్దెనిమిదో వచ్చంలో దేవుడు మాట్లాడుతున్నాడు పౌల ద్వారా ఆ తన తన ఆ రాజుకు ఆయన రాజుల ముందుకు నిలబడ్డప్పుడు అగ్రిప రాజు అని ఒక రాజు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి పద్దెనిమిదో వచ్చినీవు నీ పాదములు మోపి మా అపోస్తుల కార్యం అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన మనం ఒకసారి చూసినప్పుడు చూడండి నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గుర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిన్ను పరిచారికని సాక్షిగాను నియమించిటై నీకు కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలోము నేను ఈ ప్రజల వలన అన్న జిల్లాల వల్ల హాని కలగకుండా నిన్ను కాపాడేదను కాబట్టి దేవుడు ఒక వాగ్దానము పౌలుకిస్తున్నాడు ఒక నిశ్చయత దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకు ఒక నిశ్చయత ఏంటంటే దేవుడిని తప్పకుండా కాపాడుతాడు ఈ రోజు సేవకులు చెప్పే మాట ఏంటంటే ప్రజలందరి సువార్త ప్రకటించవచ్చు కదా బ్రదర్ అంటే ఏ లేదు బ్రదర్ ఇప్పుడు దినాలు చాలా భయంకరంగా ఉండే బ్రదర్ కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ సువార్త చేయడానికి వీలైనంటారు తర్వాత కానీ ఆ టైంలో మనము ఏం చేయాలి ఎట్లా చెప్పాలో తెలియదు కదా అందుకు సువార్త ప్రకటిస్తలేం అని ఇన్డైరెక్ట్ గా చెప్తున్నారు కొంతమంది సేవకులు అంటే పక్కనున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అది నిజమే కదా మనం పోకూడదు కదా సువార్తకి అని అనుకుంటున్నారు కానీ ఈ దినాల కంటే ఉన్న కాలంలో కూడా సంఘము భయంకరంగా హింసింపబడింది రైతులు భయంకరంగా ఓసపోతకు వచ్చింది భయంకరంగా చంపిండ్రు చిత్ర హింసలు పెట్టిండు మొత్తం కట్టుపడేసి మొత్తము కింద మంట పెట్టి తగలబెట్టి అంత భయంకరమైన శ్రమల కాలంలో కూడా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించడం ఆపలేదు అందుకొరకు పిలుచుకున్నాడు పిలుపు అంటే అదే అండి నీకు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు చేయమొచ్చినా గాని ఆయన నిమిత్తమై నువ్వు నిలబడలా నా నామం నిమిత్తము అన్ని పోగొట్టుకున్న వాళ్ళు నిత్య నూరు రెట్లు పొందుకుంటున్న ఉంది వాక్యం నా నిమిత్తము సువార్త నిమిత్తం వాక్యం ఇంకో కాబట్టి సువార్త నిమిత్తమై అందరూ ఆ రీతిగా నాకేం పట్టింది నాకు తెలియదు ఏమన్నా చంపుతున్నామని భయపడి నువ్వు దేవుని సేవకుడు పోయి పిలుపులో ఉన్నవాడు వైండి నువ్వు ఆ రీతిగా అర్థం చేసుకుని వెనక ముందు అయితే మరి వాళ్ళ సంగతి ఏంది హోమ భక్తుడు అపోస్తు మన దేశానికి రాకపోతే మన దేశం రక్షింపబడ్డాడుగా అందరూ ఆ రీతి అనుకుంటే అపోస్తులు అట్టే అనుకుంటే మమ్మల్ని చంపుతున్నారు అందరు జరిపేస్తారు మాకెందుకు వచ్చిన బాడో అని చెప్పి సమాధానం పడిందా ఆ పిలుపు అనేది వాళ్ళని వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా అది మండుతూనే ఉంది దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన వాగ్దానం చేసేడు అనే నిశ్చయత ఎప్పుడైతే మనకు వస్తో అప్పుడే పిలుపుని సంపూర్ణంగా కొనసాగించుకోగలవు అప్పుడే నువ్వు దేవుని చందార్థించగలవు ప్రాభ ఇప్పుడు నేను ఏం చేయాలో ప్రభావ నేను అడీగురాని ప్రావా అనే ప్రార్థన ఎప్పుడైతే నీ నోటి నుంచి వస్తుందో అప్పుడే నువ్వు పిలుపుని కొనసాగించుకున్నవాడు లేకుంటే నీ పిలుపు పోయినట్టే నువ్వు పిలబడ అనుకున్నావు కాదు జీవిస్తూ మాత్రమే జీవిస్తున్నావు కానీ మృతుడమే మనం బ్రతుతున్నాం కాని మన మృతులమే ఆయన మృతులుగా లేడు ఆయన సజీవుడు ఆయన సమాధిలో లేడు ఆయన సమాధుల నుంచి బయటకు వచ్చిండు క్రీస్తుతో కూడా మనం సులువబడ్డం ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళం ఆయనతో పాటు పాతి పెట్టబడ్డ వాళ్ళం ఆయనతో పాటు తిరిగి మూడోదం తిరిగి లేచిన వాడు మృతుడు కాదు మన దేవుడు సజీవుడు అని లేచి నువ్వు కూడా మృతుల నుంచి లేచినవు కాబట్టి ఈ రోజు నువ్వు లేచిన వాడైతే ప్రభు ఏం చెప్పిండు ఆ రీతిగా మనము మనం కొనసాగించుకుపోతే నువ్వు ఆ సమాధులే ఉన్నావు మనం మృతులుగా ఉన్నామా సజ్జీలుగా ఉన్నామా మృతులు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా ఈ రోజు ఆ రీతిగా అనుకుంటే ఎవరు పోయి సుమార్త ప్రకటించారు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు పరిగెత్తారు వారి నిమిత్తమే నా ప్రాణం పెట్టి ఉంటారు మందలో చేరని గొర్రెలు ఎన్నో ఉన్నాయి కోట్ల అడవులలో పలు నా ప్రజలు ఎందుకు నశించుకోవాలా వారి కోసం నేను ప్రాణం పెట్టినా ప్రకటించే వారి ఉన్నారు ఉన్నారు ఈ రోజు ఎవరన్నా ఆ రీతిగా ప్రకటించగలుగుతున్నారు యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది టాస్టర్ అట్టనే చేస్తున్నారు శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికం కావాలా వాళ్ళ స్వనీతి వాళ్ళు వాళ్ళు వాళ్లే అని మిగతా వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలా దేవుని వాగ్దానం సమస్త అన్నజనులు నా మందిరం సమస్త అన్నజనులకు ప్రార్థన మందిరం అని చెప్పబడింది వాక్యం ఈ రోజు ఆ సమస్త అన్నజనులకు ప్రార్థన మందిరగా దేవుని మందిరం ఉందా వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నారా ఎందుకంటే సువార్త ప్రకటిస్తే కదా యేసు ప్రభు ఆయన పిలవటం వల్లే అనేకులు శిష్యులు కొంతమంది ఏసు వెమ్మడించినారు ఈ రోజు సువార్త అనే కోణంలో నువ్వు వెళ్తున్నప్పుడు అనేకులకు ఆయన గుచ్చి మనం ప్రకటిస్తే అనేకులు ఆ పిలుపుని అందుకొని దేవుని పిలుపులోకి వస్తారు అని పిలుసుకున్నాడు నిన్ను రక్షింపబడ్డవాడు రక్షింపబడిన దానం మనం మనమంతరం కూడా కాని రక్షింపబడ్డ వాళ్ళందరం కూడా అనేకుల్ని ఆయన పిలుపులోకి నువ్వు తీసుకుని అది మన పిలుపుని నిత్యం చేసుకోవటం అండి దేవునికి దర్శనం చేదర్ పిలిచిన బ్రదర్ అని గొప్పగా చెప్పుకుంటుంది చాలా మంది పిలిస్తే ఈ రోజు నువ్వు ఆ పిలుపునందుకున్న మనం కూడా అనేక పిలవబడే వాళ్ళగా ఉన్న ఈ రోజు పెళ్లి విందుకు ఆయన ఆయన రాకటికి ఆయన ఆయన సరికి రండి పెళ్లి విందుకు సిద్దంగా ఉన్నది అని ఆయన దాసును పంపిస్తే పిలబడ్డ పంపిస్తే వాళ్ళు చేసిండు సొడ్డు చెప్పిండు ఒకటేం చెప్పిండు నేను ఇప్పుడే పొలంగా ఉన్నా నేను తొందరగా చూడాలా అని ఒకటి సొడ్డు చెప్పింది పెళ్లి విందుకు రమ్మండి ఒకటేం చేసిండు నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నా భార్యను సంతోషపట్టాలని ఒకడు సొడ్డు చెప్పింది ఇంకొకటి ఏం చెప్పిండు నేను ఎద్దులు కొన్నాను రెండు జతలు ఎద్దులు కొన్నాను ఇప్పుడే నేను పోయి పరీక్షించాలా ఎవరన్నా కొన్నాక పరీక్షిస్తారా కదా ఇవన్నీ నేపాలు ఈ రోజు సేవకులలో ఇలాంటి నేపాలు ఉన్నాయి నేపాల్ ఉన్నవాడు పిలుపుల ఉన్నట్ట లేనట్ట దేవుని పిలుపులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం మండింపజేస్తూ ఉంటుంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఈ రోజు సంఘాలు ఉద్యమం లేదు ఆ రోజు అపోస్తు కాలంలో ఆది సంఘం ఉన్న ఉద్యమం ఈ రోజు లేదు సల్లారిపోయినా ఎవడో కూడా మంట పెట్టాలా ఎవడో ఒక సల్లారిపోయిన జీవితాలను వేడి పుట్టించాలా అంటే ఆ మండించే ఎవరు ఈ రోజు నువ్వు ఉండగలవా నేను ఉండగలనా తీర్మానం కదా నిలుపులో ఉందని చెప్పుకుంటే సరిపోయి దేవుడిని నాకు వరాలు ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి అన్నిచ్చేండు దేవుడు ఎందుకు ఇచ్చేడు మనకి దేవుడు అవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ గిఫ్ట్స్ అన్నిటినీ ఆయన మహిమ కొరకై నువ్వు వాడినప్పుడు అది క్రియల రూపకంగా మనుషుల్లో ప్రభావితం అయి ఆక నీలో ఉన్న కృపయి నీలో ఉన్న నీలో ఉన్న ఆత్మీయ జీవితంలో ఉన్న నువ్వు ఆ ఆత్మీయతులకు నువ్వు అనేక నడిపించగలవు పిలుపుని కొనసాగించుకోవటం నిత్యం చేసుకోవాలా ఇవన్నీ లేకుండా కాస్తలు పరిశీలన వల్లే ఉంటే వాళ్ళ నీతికి మన నీతికి చాలా తేడా ఉంది ఏసు అది చెప్పలేదు మనం ప్రేమించమ ప్రేమిస్తున్నాం చెప్పిన వాళ్ళకే మన సువార్త చెప్తున్నాం చెప్పాలా తప్పులేదు అక్కడ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన కానీ మూల పాఠములు మీకు చెప్పాల్సి వస్తుంది పత్రికలో పౌలు జ్ఞాపం చేస్తూ ఒక విధంగా చూస్తే మనం గొప్ప బోధకులుగా ఉండాలా అనేకులు బోధించే వాళ్ళగా ఉండాలా కానీ ఈ రోజు బోధకులకే బోధించాల్సి వస్తుంది అలాంటి టైమ్ మనం ఈ రోజు ఉంటున్నాం అందుకే పిలవబడ్డ ఏం చేసిండో నెప్పములు చెప్పుకుంటే అప్పుడు తన దాసులు పిలిచిండు పోయి పిలవండి అని కానీ పిలవబడ్డ వాళ్ళు ఆయన విందులో పాల్పందలేదు ఆయన విందులో రుచి చూడలేదు కానీ దాసులు అనేకుల్ని దేవుడు ఏం చేసిండు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పోయి పోండి అక్కడ గ్రామాల్లోకి వీధుల్లో పోండి సంత వీధుల్లో పోండి హైవేస్ మీదకి వెళ్ళండి మొత్తాన్ని కుంటి వాళ్ళు మొత్తం తీసుకుని జమ చేయండి ఇంకా ఇంకా అది ఖాళీగానే ఉంది దాసులు చేస్తుంది ఆ ఈ పిల్లబడ్డ వాళ్ళ పరిస్థితి ఏమి వీళ్ళు ఎక్కడున్న ఈ రోజు ఉన్న చెప్పుకుంటున్న క్రైస్తవ జీవితం ఈ రోజు ఎక్కడుంది ఆ పిలుపు తగినట్లు జీవించిందా అపోవించినారు ఆ పిలుపుని అందుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ఆ తలాంతులను బట్టి దేవుని వాక్యాన్ని ప్రభావితం చేసి అనేకుల్ని శిష్యులుగా తయారు చేసిండలాంటి పరిచర్య అలాంటి అలాంటి భారం కలిగిన ఆ క స్పందన ఈ రోజు ఈ రోజు ఎక్కడ కనిపిస్తుంది అని ఎందుకు ప్రభు మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ మనం చెయ్యాలా అనిపించింది ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్పరు ఏ సంఘాలు చెప్పరు ఒకవేళ నువ్వు చెప్పిన సంఘానికి వాక్యం చేస్తే వాక్యాలు నిన్ను నెక్స్ట్ సండే నిన్ను రానివ్వడు రానిపోయినా పర్లేదు ఒక అవకాశం వాళ్ళకి జ్ఞాపకం చేయాలి నువ్వు పిలిసేవాడు ఒకప్పుడు నువ్వు పిలవబడ్డవాడు ఇప్పుడు నువ్వు పిలిసే వాళ్ళగా ఉన్నావు పిలబడ్డ వాళ్ళు ఏమో దమ్ములున్నారు పిలుపులేని వాళ్ళు ఈ రోజు పిలవాల్సి దేవుని సేవకులు ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇక్కడ వాక్యమేం జ్ఞాప్యం చేస్తుంది పద్దెనిమిది వచ్చినప్పుడు వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపులోకి తిరిగి ఎవరి వాళ్ళు వారి చీకట్లో నుండి ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు మనందరిని ప్రతి ఒక్కరు ఎందుకు నేర్పంచుకోండి ఎలాంటి హాని జరగకుండా ఎంత భయంకరంగా దృష్టిలో ఎన్నోసార్లు మనం పొట్టనీకి వచ్చింది కదా ఎన్నో ఆపదల నుంచి దేవుడు మనం కాపాడింది కదా ఎందుకు నిమిత్తం కాపాడినంటే ఆయన ప్రణాళికలోనే ఉన్నావు ఇందు దేవుడిని ఏర్పరచుకున్నాడు ఇది మనం కొనసాగించకపోతే మనం పిలుపులు మనం నిష్ఫలం చేసుకున్నట్టే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగాల వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు సైతాను వాడి బంధకాలు ఉన్నారు వాడి అధికారం కింద ఉన్నారు మనుషులు ఈ రోజు ఆత్మలు అన్ని అక్కడ ఉన్నాయి దేవుని వైపు నువ్వు తిరగాలంటే చేయాలా వాడితో నువ్వు యుద్దం చేయాలా శత్రు గవిని స్వాధీనపరచుకోవాలా వాళ్ళ ఆత్మలు అక్కడ బంధింపబడ్డాయి చెరలోని ఆత్మలు బంధింపబడ్డాయి అందుకే ఏసు ప్రభుకు ఉపమానం చెప్తాడు ఒకటి మొదట బలవంతుడైన వాడిని బంధించితేనే తప్ప తన ఇల్లు ఎట్లా తెచ్చుకోగలడు దోచుకోగలడు వాడిని బంధించగలిగితే గాని వాళ్ళ ఇంటిని దోచుకోలేడు కాబట్టి దుష్టుడు వాడు బలవంతుడే నీలో ఉన్నవాడు ఈ లోకంలో వాని కంటే బలవంతుడు ఏసు క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడతావా ఈ రోజు క్రైస్తవ జీవితము భయంతో ఉంది ఎక్కడ పోతే ఏమైతుందన్న భయంతో కొట్టుమిట్టలాడుతున్నారు ఇలాంటి భయమే నీ పిలుపుని ని చేస్తుంది ఈ రోజు కాబట్టి మనం దేనిసిన భయపడడానికి లేదు ఏస్ స్ప్రోజెక్ నువ్వు పావు వివేకం కలిగి ఉండాలా పావు నిష్కలం కలిగొండాలి ప్రతి పరిస్థితి నువ్వు గమనించాలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుణ్ణితో మాట్లాడుతాడు పరశుధాత్మ దేవునితో మాట్లాడుతాడు దేవుని ఆత్మ నీకు ప్రేరేపరిస్తుంది ఇవ్వలేదా పౌరుకు చెప్పలేదా యశీలంకి వెళ్తే పౌలు నువ్వు వందకాల శ్రమలో ప్రతి పట్టణాలు నీకు అని పరిశుధాత్మని సాక్షిమిస్తానని పౌరు ఎదురు చెప్పగలనంటే పరశుధాత్మ నేను చెప్తాడు ఏ సమయంలో ఏం జరగబోతుంది అని చెప్తాడు అయినా గానీ పావులు ఆయన చివరి దశకు వచ్చేసి పిలుపు కంప్లీట్ చేసి దశకు వచ్చేసినాడు కాబట్టి నెల్లెండు బంధింపబడడు చివరిగా ఆయన తన కాలాన్ని ముగించుకొని ఆయన వంతులు ఉండడు కాబట్టి ఇలాంటి నడిపింపు ఈ రోజు మనకి ఎంతో అవసరం అందుకు పరిశుధాత్మ అభిషేకముతో నింపబడాలా ఆత్మను తో నింపుకోవాలా పరిశుధాత్మ కొను కనిపెట్టాలని మనం ఎంతగానో మనం మనం చెప్తా ఉంటాం ప్రతిసారి కానీ ఎవరు కూడా అది ఈ రోజు ప్రతి దశలో క్రైస్తవ సంఘాలు డినై పోలీస్ వీటిని పరిశుధాత్మలు రాకపోతే ఉద్యమం రాదు దేవుని ఆత్మ లేకపోతే ఉద్యమం రాదు తప్పబడిన జీవితమే చల్లారిపోయిన జీవితమే పరిశుద్ధాత్మ అంటే అగ్ని ఆయన ఎప్పటికీ నీలోకి వస్తాడో నువ్వు అగ్నిమయం నీలో నువ్వు స్థిరంగా నీలో స్థిరంగా ఉండలేవు ఆయన వాక్ని చెప్పకుండా ఉండలేవు నీ ఆ ఆయన చెప్పిన మాటకి ఇదైతే చూపకుండా ఉండలేము ఈ చివరి దినాల్లో ఉంటున్నాం మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వారి చీకట్ల నుండి సాతాను అది చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా నాయంతని విశ్వాసం చేతను పాపక్షమాపణ పాపక్షమాపణను పశుద్ధ పరిచి వారిలో స్వార్థమ పొందినట్లు వారి కన్నులను తెరుచుకై నేను నిన్ను వారి ఎంతకు పంపిన చెప్పాను ఈ వాక్యము మనకి ఏం జ్ఞాపకం వారి చీకట్లో నుండి ఆయన వెలుగులోకి రావాలా సాకార అధికారం నుంచి దేవుని విశ్వాసం చేత వాళ్ళందరూ ప్రభువైపు రావాలా వాళ్ళ కన్నులు తెరవబడాలా ఈ రోజు అందరూ గుడ్డితనంలో సైతం బంధించేసింది యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం కలిగజేసింది కానీ క్రీస్తు మన హృదయంలో ఆయన వెలుగు ఉంది కాబట్టి మనం ఆ చీకటి గల ప్రజల్ని విడిపించడానికి మనం ముందుకెళ్లం అందుకే పీతులు ఒక విషయం చెప్తారు అక్కడ నీతి మంతుడే దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటాడు అంటే నీతి మంతుడే కష్టమైన దినాలు ఇవి నిన్ను నువ్వు కాపాడుకోవటమే నీ విశ్వాసాన్ని కాపాడుకోవటమే కష్టమైన దినాలేవి అలాంటి దినాల్లో ఉంటున్నా అనేకులు నువ్వు రక్షించాలంటే నువ్వే రక్షించుకోలేకపోతే నిన్ను నువ్వే ఏ రీతిగా వాళ్ళని రక్షించగలవు ఇది మనం అర్థం చేసుకోవాలి మన హృదయాలు మండకపోతే ఆయన అగ్ని మనలోని మండకపోతే మనం కలువిప్పగలరు యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ ఎమ్మోయి గ్రామంలో ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్న పొద్దునుంచి సాయంత్రం వరకు మాట్లాడుతుంది ఆయన అవన్నీ అయిపోయినాక ఆయన కనిపించడం తర్వాత అప్పుడు ఆయన వాళ్ళంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా దేవుని వాతా మండలేదంటే చూడండి ఎన్నో వాక్యం మనం వింటున్నాం మన హృదయాల్లో మార్పు రావాలా మన హృదయాలు మండించబడాలా మనం వెలగాల అనేకులు వెలిగించాలా అందుకు దేవుడు మన ఈ లోపల వెలుగుపెట్టింది ఈ రోజు ఎక్కడ చీకటి జనాలు కమ్ముచుంది కటిక చీకటి మనుషులు కమ్ముచుంది కాబట్టి మన పిలుపులు మనం ఎట్లా కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు ఎట్లా కొనసాగించుకున్నారు వాళ్ళు పిలుచుకున్న అందరినీ నేను మిమ్మల్ని మనుషులు పట్ల జానాలుగా చేస్తారని చేపలు పట్టుకున్నారు మంచిగా తింటున్నారా సంపూర్ణంగా అమ్ముకుండా బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళ దేవుడు మీరు పట్టాల్సిన ఇలాంటి చేపలు కాదు ఆత్మీయతలు చచ్చిన వాళ్ళని ఆ వాళ్ళను ఆ మృతులు లోకల నుంచి సజ్జు లోకలు తీసుకొని రావాలా అందుకొరకు ఆయన పిలిచినాను ఆయన పిలిచి ఆయన ఎట్లా వాక్యం చెప్పిండో ఎట్ల బోధించిండో ఎట్లా స్వస్థతలు చేసిండో అవన్నీ తన శిష్యులు తనతో పాటు ఉండి అవన్నీ నేర్పించి నేర్చుతున్నాడు ఈ రోజు అట్లా నేర్చుకుంటారు ఎవరన్నా బోధకుండా చెప్పిన మాట మాకు అర్థం కలేదు ప్రభావనప్పుడు ఆయన ఏకాంతంగా అడిగినప్పుడు ఆయన చెప్పిండు తర్వాత వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోయినారు ఒకవైపు ఆయన బోధిస్తున్నాడు ఒకవైపు స్వస్థతలు చేస్తున్నాడు ఒకవైపు శిష్యుల్ని వాక్య పది నేషనల్ లెవెల్ మినిస్టర్కి ఆయన సిద్ధపరుస్తున్నాడు పర్లో ఒక రాజ్యం గురించి ఆయన బోధిస్తున్నాడు పర్లో ఒక రాజ్యం ఎట్లుంటుందో అవన్నీ బోధిస్తున్నాడు ఇవన్నీ ఆయన తరిబిట్ చేసుకుంటూ చివరికి ఆయన అంత కష్టపడి తరిబిట్ చేస్తే చివరికి ఏమైపోయింది అందరికి ఇచ్చిపెట్టిపోయినాడు కానీ దేవుడు ఇచ్చిపెట్టిండస్ప్రు ఇచ్చిపెట్టిండ తిరిగి మళ్ళా ఆయన మూడు సార్లు ప్రత్యక్షమై వాళ్ళే మళ్ళా జమ చేసి ఆయన ఆజ్ఞాపించిండు ఇప్పుడు మీరు తల్లికి ఇచ్చిన వాగ్దానం నేను చెప్పినా కదా ఇప్పుడు కనిపెట్టండి నా కొరకు సాక్షిగా జీవించండి అని ఎప్పుడైతే ఏసు ప్రభు చెప్పిండో ఆ మాట విదేతో చెప్పించి ఆ పెంతు కోసం దినం పండగ అందరూ ఉపాసం ఆ మేడగది ప్రార్థన చేస్తే అప్పుడు పరశుదాత్మ అభిషేకం దిగిలింది అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది పరశుధాత్మ అభిషేకము లేకపోతే నువ్వు ఆయన కొరకు ఇది నేను చెప్పే మాట కాదు బైబుల్ వాక్యం చెప్తుంది అయిన నువ్వు వచ్చే మీరు శక్తి మీకు పవర్ ఫస్ట్ తర్వాత యోదయలో సమరయలో ఊర్తి అంత ఫస్ట్ క్రైస్తవ సంఘంలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలా తర్వాత అన్ని విధుల సాక్ష్యం కొరకు సాక్షిగా ఉండాలి పరిశుధాత్మ నిన్ను ఆ రీతి నడిపిస్తాను నడిపింపు లేకుండా నీ పిలుపును కొనసాగించుకోలేవు నీ దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ అంత్య దిన ఉంటున్న మనము దేవ ఈ రోజు ఎలాంటి పిలుపు నేను నేర్పరచుకున్నావు నాకు బయలుపరిచి అట్లా మాట్లాడు అనే స్పష్టత నీకు నువ్వు ఆ పిలుపుని దాన్ని ఏం చేసుకుంటావు దాన్ని కనిపింపేసుకుంటావు నువ్వు ఒక ఉద్యోగులను పనిచేస్తే ఏ ఉద్యోగం పక్క నువ్వు ఎన్నుకోబట్టవు ఆ ఉద్యోగులను నువ్వు రాణించగలవు ఏనే దాంట్లో అది చేసేటే ఉంటది చేసినట్టు ఉంటది కానీ దానికి ఫలితం రాదు కాబట్టి మన సేవ ఫలించాలా ఫలితం రావాలా క్రియలు కనిపించాలా సేవలో అనేకులు ఆత్మ రక్షింపబడాలా అని ప్రతి ఒక్కరు ఆ రీతిగా నిర్ధారించుకుని ఆయన సేవ చేస్తే ఎంతో మంది ప్రపంచంలో కనిపించారు కాబట్టి ఈ చివరి దినటువంటి మనము ఏ రీతిగా సంఘాలను బలపరచాలా అనేది మనం అర్థం చేసుకోవాలా కాని ఒక రోజు మనము ఆయన ఎదుటితో మనం లెక్క చెప్పాలా అందుకే రోమిలక్ష్మీ పత్రిక పదకొండో పద్నాలుగు అధ్యయనం పది పైన వచ్చిన పౌల విషయం చెప్తాడు ఒక రోజు మనం ఆయన న్యాయపీఠం తగ్గి మనం నిలబడాలా తర్వాత ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలన్నది వాక్యం కాదు లెక్క చెప్పాలా ప్రతి ఒక్కరు ఆ వాట వింటే చాలా భయంతో ఉంటుంది దేవునికి ఇచ్చిన తలాంతులు ఆయన తలాంతులు దేశాంతరం వెళ్ళిపోయిండు ఒకరికొక తలాంతి ఇచ్చిండు దాంతో వ్యాపారం చేసి అభివృద్ధి పొందమని తిరిగి అనే లెక్క చూసుకో తన తిరిగి మళ్ళా ఆయన యజమాని వస్తాడు లెక్క చూసుకుంటాడు ఆ రోజు నీ దాన్ని నీ లెక్క నువ్వు అప్పచెప్పాలా దేవుళ్ళకి ఎలాంటి తలాంతులు ఇచ్చిండో నువ్వు ఒకటిచ్చిండ రెండు ఇచ్చిండ మూడు ఇచ్చిండిండ అనేది ఒక స్వస్థత మనకు రావాలి అప్పుడే మనం దాన్ని అభివృద్ధి చేసుకోగలం కాబట్టి మనం హాను గురించి మనం చూస్తాం మనం అన్న చెప్పిన హానోక గ్రంథంలో వాక్యం ఈ రోజు ఒక బలహీతను చెప్పాలని కుటుంబం ఉంది పిల్లలున్నారు అన్నీ ఉన్నాయి ఎట్లా బావాలా బ్రదర్ దేవంటే ఖర్చుతో కూడింది సేవ అంటే ఖచ్చితంగా గురి డబ్బు లేకపోతే సేవ చేయలేం మనం అందరూ ఆస్తులు అంతస్తులు సంపాదించుకు డబ్బు సంపాదిస్తారు మనము సేవ కొరకు డబ్బు సంపాదిస్తాం కుటుంబం పోషించుకుంటాం ఆ కొంత డబ్బు సేవకు పెడుతుంది ఎందుకని అసలు మనం వచ్చిన పర్పస్ అది ఎవరు మనం పెట్టింది ఒక పని కొరకు ఈ లోకంలోకి వచ్చినాం ఆయన పిలుపుని అందుకోని కానీ దేవుడు కుటుంబాన్ని ఎందుకంటే ఆయన అవసరం ఉద్యోగం ఇల్లు అవసరం ఎందుకు ఈ లోకంలో నువ్వు కాబట్టి నీకు అవన్నీ అదే బ్రతుకు కాదు టెంపరవరీ జీవితం ఇదంతా ఒక యాత్రికులు మన లోకంలో ఇవన్నీ నీకు అవసరం కాబట్టి ఉద్యోగం ఇచ్చే సమృద్ధి నీకు డబ్బులు ఇచ్చిండు ఇప్పుడు నువ్వేం చేయాల ఆ డబ్బుతో సేవ చేయాలా అందుకే హానుకు గ్రంథం చాలా అంటారు నేను పౌన్ ఒక దగ్గర అంటాడు నేను బలహీన నాకు బలహీనతలు నాకు ఇవన్నీ లేవా కానీ ఎందుకు నేను ఇంతగా ప్రయాస పడుతున్నాను నేను క్రీసు చేత దేని నిమిత్తమే పట్టబెడుతున్నో ఆ గురి ఎద్దగా దాన్ని పట్టుకోలేని మరీ ప్రయాసపడుతున్నాడు చూడండి ఒక్క ఒక దర్శనము తన జీవితాన్ని మార్చింది ఈ రోజు క్రైస్తవ జీవితాన్ని ఇందుకు ఆయన దర్శనాలు ఆయన ఒక జీవితం మన జీవితాన్ని మార్చలేకపోతుందంటే మనం ఇంకా అవిధేతలోనే ఉన్నాం అసలైన పిలుపుని అనుకున్న వాళ్ళు నీ పిలుపు ఏంటో నువ్వు ఎలాంటి వ్యక్తిగో ఎలాంటి తలాంత దేవునికి ఇచ్చిన ఒక్కసారి నువ్వు గ్రహిస్తే నీ అంతటి నువ్వు మౌనంగా ఉండవు చాలా మంది చెప్పే ప్రశ్న ఏంటంటే మేము మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ చాలా మందికి వాక్యం చేసి వాక్యం చెప్తున్నాం బ్రదర్ చాలా మంది నేను వాక్యం చెప్తే ప్రతి వారం మేము నడిపిస్తున్నాం బ్రదర్ మంచిగా చెప్పడానికి బాగానే ఉంది అది బాధ్యత కానీ తర్వాత అంతేనా ఈశ్వరం చెప్పిండు నాకు లోపల ఒక మందు ఉంది బయటొక బయటొక మందు ఉంది రెండు మందలు కలవాలా నువ్వు లోపలన్న మంద కోసమే ప్రయాస పడుతున్నావే మంద కోసం ఎవరు ప్రయాస చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నావు ఉజ్జీవం మనం తీసుకొని రావాలా చల్లారిపోయిన జీవితాలను మనం మండించాలంటే నువ్వు ఒక అగ్నిమయంగా కావాలా పరిశుద్ధాత్మతో నింపబడాలా లోపల ఉజ్జీవం తీసుకొని రావాలా మనకి చివరి దినాల్లో అనేక సమాజ కూటలను ప్రకటించాలా అందుకే ఏమేమి ప్రవచనం ఏ వేళ జ్ఞాపకం చేస్తారు అక్కడ ఎవరైనా చదవండి ఏ వేలు గ్రంథము దానికి ముందు ఒక విష ఒక వాక్యాన్ని మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు దేవుడు ఎందుకరకు మనల్ని ఆయన పిలుపులో ఉన్నాడు అంటే చాలా మందికి దేవుని వాక్యం సమృద్ధిగా స్పష్టంగా తెలియదు చాలా మంది తెలియదు వాక్యం కొంతమంది వాక్యం చెప్తుంటే ఎంతో ఆసక్తితో వింటావు ఎందుకంటే అవన్నీ ఎప్పుడు వాళ్ళు చెప్పబడలేదు కాబట్టి వాళ్ళు చెప్పరు చెప్పేవాళ్ళు చెప్పనివ్వరు కానీ ఏ రీతిగా వాళ్ళకి దేవుని వైపు ఆధారపడతారు అన్నప్పుడు మనం అర్థం చూడండి విశాన్ని చూడండి మలాకి గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చు ఎవరైనా త్వరగా చదవచ్చు మలాకి గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం అక్కడ మలాకి గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనంలో యాజకులు సైన్యములకు అధిపతి దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు యాజకులు ఎవరు యహోవ దూతలు అంటే దేవుని సేవకులు తర్వాత జనులు వారి నోట ధర్మశాస్త్ర వాక్యాలను విని నేర్చుకుంటారు వారు జ్ఞాన జ్ఞానములను బట్టి బోధింపవాలేను ఎట్లా బోధించాలా జ్ఞానమును బట్టి అంటే దేవుడు ఎందుకు మనం చెప్తున్న బోధించాలని అనే జ్ఞానం లేదు నా ప్రజలు ఎందుకు జ్ఞానం లేక నశించిపోయారు అంటే ఎందుకు నశించిపోతుంటే జ్ఞానం లేక ఎందుకు జ్ఞానం లేదు చెప్పేవారు లేక ఈ రోజు చెప్పేవారు లేక ఎంతో వాళ్ళ వాళ్ళ స్థితిలో కోల్పోయి నిరుసాహపడి కష్టాల్లో బాధల్లో కూరుకుపోయి ఇంకా ఏం సేవ చేయాలా ఏం చేయాలా దేవుడు మాకు ఏం చేసిన చెప్పి నిస్సహాయ స్థితిలో ఉన్న సేవకులను చూశాను నేను చాలా దేవుడు అలాంటి వాళ్ళ కొరకు నడి అలాంటి వాళ్ళకి నడిపించినప్పుడు వాళ్ళకి ఎట్లా వాకింగ్ చెప్పాలా ఏ రీతిగా బలపరచాలా దేవుడు మనకి ఇచ్చినా ఆ పిలుపుని ఎట్లా కొనసాగించుకుంటూ అనేకులు పిలబడ్డ కదా పిలబడ్డ ఈ రోజు పిలుపుని పోగొట్టుకున్నారు నిస్సహాయ స్థితులు ఉన్నారు అది ఏందో తెలియని ఉన్నారు కాబట్టి నీవు పిలబడ్డవాడు కాబట్టి ఆ పిలుపులోకి నువ్వు అనేకులు తీసుకొని రావాలా వాళ్ళ పిలుపుని జ్ఞాపకం చేయటమే బోధించడం అప్పుడు వాళ్ళు వింటారు ఆ బోధించేవాడు జ్ఞానమును బట్టి బోధించాలండి చూడండి దేవుడు ఎంత మంచి ఆధిక్యత ప్రభావం అనిపించింది తర్వాత చూడండి గొప్ప ఉద్యమం మనుషులు పాపాలు ఒప్పుకోవాలా కొన్ని స్థలాల్లో పబ్లిక్ మీటింగ్ చేసినప్పుడు ప్రార్థనలు ఉన్నప్పుడు కన్నీటి మనం పర్షుధాత్మ కొరకు కనిపెట్టాలా దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగుతుందో అక్కడ మనుషులు పాపాలు ఒప్పుకుంటారు పర్షుధాత్మలు ఇచ్చినప్పుడు పాపం నీతిని గుచ్చి తీర్పును గుచ్చి ఒప్పుకుని చేయను మన పరిచయలో పరిశుధాత్మ నడిపింపు గంభీరంగా కనిపించాలా అంటే పరిశుధాత్మకు మనం చోటు ఇవ్వాలి ప్రార్థన జీవితం కన్నీటి ప్రార్థన ఉపాస దినాలు మనం ప్రకటించాలి ఇలాంటి పరిచయం మనం ముందు దిన చేయాలంటే ఇప్పుడు నుంచి మనం ఉపాసం ఉండాలి నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మనకు పోవాలంటే అనేకుల్ని పిలుసుకొని రావాలంటే ఆయన పెళ్లి మనం సిద్ధపరచాలా ఈ రోజు పిల్లబడ్డ వాళ్ళు గమ్ములు ఒక దాసులు లాగా సర్వెంట్ లాగా నువ్వు ఉండాలా ఆ దాసులు కానీ ఆయన విందులో రుచి చూడలేని స్థితిలో ఉన్నదిగోకదు అందుకే నీ దృష్టి మేలుకో క్రీస్తు ప్రకాశిస్తున్నాడు దినమైన చెడ్డవి గనక సమయం పోలిక సద్వినియోగం చేసుకోమను ఇవి చెడ్డ దినాలు ఇవి భయంకరమైన దినాలు ఈ చివరి దిన ఉంటున్న మనము బహు జాగ్రత్తగా మనము ఉండాలనేది రఘువతి మనకు జ్ఞాపకము చేస్తున్నాడు చివరిగా ఒక వాక్యాన్ని చూసి నేను ముగించేస్తాను హెహెచ్కెల్ గ్రంథము ముప్పై అధ్యాయము అరవై ఏడవ రెండు వాక్యాలు తీసి లేని వాక్యాన్ని ముగిస్తా హెచ్కల్ గంధము ముప్పై మూడో అధ్యాయము అరవై ఏడో వచ్చిన సారీ మూడో అధ్యాయం హెచ్కెల్ గంధము మూడో అధ్యాయము దేవుడు కావలివాణిగా నియమించండు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మనం హెహెచ్కల గంధం మూడో అధ్యాయము పదహారో వచ్చినందు ఏడు దేవులైన తర్వాత ఇభోవల వాకు నాకు ప్రత్యక్షంగా చెలవించండి ఇలాగే సెలవిచ్చండి నరపుత్రుడ ఇస్రాయలకు కావలివాణిగా నేను కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పు చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యంగా నీవు మరణమవు అని నేను దుర్మార్గుల ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తమ దుర్మార్గతను పిలిచిపెట్టకయో వారిని హెచ్చరిక చేయని ఎడల ఆ దుర్మార్గులను తాను చేసిన దోషం బట్టి మరణం గాని అతడి రక్తముని గురి ఉత్తరవాదిగా ఎంచుదును ఉత్తరవాదిగా దేవుడు కాబట్టి ఈ వాక్యము మనం ధ్యానించినప్పుడు ఎంతగానో భయమేస్తా ఉంటాయి ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు మన కన్నులు ఈ లోకంలో ఎన్నో వాటిని చూస్తూ ఉంటాయి కదా ఎన్నో వాటిని చూస్తూ ఉంటాయి కానీ చాలా మంది రోడ్ల మీద పడే వాళ్ళు ఎంతో మంది దయ్యాలు పట్టిన వాళ్ళు బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలు తర ఎరబోసుకొని రోడ్ల మీద దిగుతూ ఉంటారు నేను గమనించడం లేదు కాబట్టి నేను ఆ టైంలో వాడి ఆత్మను ఎక్కడో దుష్టుడు బంధించి పెట్టేది ఆ సేనా దయం పట్టిన వాడు ఎట్లా పరిస్థితి వాడు కేకలు వేసుకుంటూ రాత్రి బాబు అరుస్తూ భయంకరమైన స్థితిలో వాడు ఆ దయ్యాలు పట్టిన వాడు స్థితిలో ఉన్నాడు రాత్రి బగుళ్లు అరుపులు కేకలే కానీ ఎవడు కూడా వాడు సాధుపరచలేకపోయినాడు ఎన్ని సంఖ్యలు వేసినా కూడా దుష్టుడు బంధించి అవి తెంపిపాడేసిన వాడు వాడిని సాధుపరచలేకపోయినారు ఎవరు కూడా ఎందుకు సాధుపరచలేకపోయినారు ఈ లోకము మనిషిని మనిషిలాగా జీవించలే జీవించ చేయనియదు అది వాళ్ళ కాదు అది కేవలం ఏసు ప్రభు ద్వారానే ఆయన ద్వారానే తప్ప ఎవడు కూడా విడుదల విడుదల ఆ బంధింపబడిన ఆత్మలను యేసు ప్రభు ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే వాడి పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవాలా ఆయన ఆ రోజు ఆ గీరస ప్రాంతానికి వెళ్ళకపోతే ఆ ఆత్మ పరిస్థితి కొంతకాలం వాడు అటని అరిసి అరిచి చనిపో ఖచ్చితంగా నరకానికి పెట్టాడు కాని ఆయన ప్రార్థనలో వాడు ఆత్మ వాడి కేకలు విన్నాడు కాబట్టి ప్రార్థన జీవితంలో మనం ఉండలేకపోతున్నాం గానీ అంత డీప్ గా అది చాలా బాధకరం ఉంటుంది ఈ లోకపైన పనులతో మనం ఎంతగా నలిసిపోతూ ఉంటుంది కదా ఒక్కసారి మనం ఆయన సన్నిలో అన్ని పక్కన పెట్టి ప్రార్థనలు కూర్చుంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా క్లియర్ గా చూపిస్తాడు ఆయన నువ్వేం చేయాలి కూడా ఆయన చెప్తాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తానికి యేసు క్రీస్తు ప్రతి దశలో గ్యాప్ దొరికినప్పుడల్లా పోయి ఆయన పోయి ప్రార్థించేవాడు పైన మంది అపోస్తులు ఏర్పరిచే కూడా ప్రార్థన చేసినాక ఆయన ఏర్పరిచిండు రాత్రాలా ప్రార్థన చేసి ఎందుకంటే రేపు ఏం చెప్పాలా ప్రవ్వా ప్రజలకు ఎట్లా చెప్పాలంటే తండ్రి చెప్పిండు ఆయనకి మాదిరి అది చెప్పి ఆయన తెలారి పొద్దునొచ్చి ఆ వాక్యని ఆయన బోధించింది పరలోక రాజ్యం గురించి ఇవన్నీ కూడా కాబట్టి ఆ రోజు ఆయన ప్రార్థనలో ఆ దయ్యాల బట్టి వాడి కేకలు ఆయన విన్నాడు ఆత్మలో ఆయన వెళ్ళి చూడగలిగినాడు ఆ బంధింపబడ్డ ఆత్మ ఎవ్వరూ సాధుపరచలేకపోయాడు అలాంటి ఆత్మలో నీ కనిపిస్తే నువ్వు చూస్తూ ఊరుకోగలవా మనం ఊరుకోగలం మన ఒకవేళ యేసు ప్రభు స్థానంలో ఉంటే ఈ ఆ సేనాదయం బట్టి ఎట్ట విడుదల కల్పించి వీటిని ఎట్ట విడుదల కల్పించాలా అనే ఫేత్ లోకి మనకు రాకపోక మనం పోకపోతే మనుషులు రక్షణ పొందలేదు అలాంటి పరిచయం కొరకు దేవుడు మనం ఎంత గొప్ప ధనతో ప్రభుత్వం మనకు ఇస్తున్నారు ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తుంది కదా ఈ గ్రూప్ ద్వారా కేబిపిఎం ద్వారా అంటే ఇలాంటి ఎందుకు దేవుడు ఆయన కృప మనపై ఉంది ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని చూడండి అంత గొప్ప మాట దేవాతి దేవుడే మాట్లాడినప్పుడు ఇక నీకు భయం ఉంటుందా ఇక నీకు అనుమానాలు ఉంటాయా ఎక్కడ లేని నిశ్చయత ఇక ఆ రీతికి నేను వెళ్లాలా ముందుగా నీకు తపన ఆ తాపత్ర లేకపోతే ఆత్మను రక్షింపారు మోకాను ప్రార్థన చేయతం ప్రభు మన తన అదే విషయం దేవుడు మాట్లాడుతున్నారు తన బిడ్డల కాబట్టి ఆ దినాల్లో ఆ సేనా దయ్యం పట్టిన వాడు స్థితిలో వాడు అల్లు ఆరుస్తూ ఉంటే ఏసు ప్రభు చూడని ఆ అపవితమైన ఎన్ని దయ్యాలు ఆత్మ వచ్చి ఏసు ప్రభు పాదం దగ్గర పడింది అప్పుడు ఆయన ఆ దయ్యం నుంచి అప్పుడు ఏం జరిగింది తెలుసా చాలా మంది అంతవరకు చెప్పేస్తారు తర్వాత ఏం జరిగింది తెలుసా అక్కడ ఆత్మీయమైన సత్యం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాడు విడుదల పొందిండో ఆ ఆత్మ నుంచి ఎప్పుడైతే వాటి నుంచి దయ్యాన్ని చదువుల పొందిండో ఏసు ప్రభు దగ్గరికి వచ్చి బట్టలు కట్టుకుని రవా నీతో పరి సేవకు అంటే ఆయన ఏం చెప్పిండో తెలుసా నువ్వు వచ్చి ఎంత కాలం అయిపోయింది నీ కుటుంబం దగ్గర పోయి అని ఆయన చెప్పిండు అప్పుడు వాడు ఏం చేసిండు యేసు ప్రభు దెక్కపోయి మోత్ అని చెప్పుడు ప్రకటించండి మీరు సువార్త ఎక్కడి నుంచి ఇది మనం గ్రహించాలకు ఒక సీక్రెట్ ఉంది ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వాడి స్వస్థత పొంది అక్కడి నుంచి వాడు పోయి లెక్కపోలే అంటే ప్రతి పట్టణాల్లో పోయి యేసు ప్రభుత్వం ఆయన చేసిన కార్యాన్ని బట్టి వాడు ప్రకటించి వాడు పోయి సువార్త చేసిండు ఇది ఆశ్చర్యమైన విషయం వాడు పోయి ఆయన ఆయన యొక్క దయ్యం విడిపిస్తే ఆ దయ్యం బట్టి వాడిని పొంది ప్రభుని స్వస్థ పొందుకొని వాడు పోయి పది పతి గ్రామాల్లో పోయి సువార్త చెప్పింది ఏసుప్రభు నుంచి చూడండి అలాంటి కార్యాలు అలాంటి అలాంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించాలని ఆయన ఒక మనం ఆ విధంగా మన ప్రభు మనని సిద్దపరిచేవాడు ఆయన కాబట్టి ఏసుప్రభు ఆ రీతిగా పోకపోతే వాడు విడుదల వచ్చాడుదా సమరేశ్వరి దగ్గరికి పోకపోతే ఆ సమరశ్రీ విడదలు కలిగాడుదా ఆయనపై ఊరంత శువార్త ప్రకటించాడుదా ఎంతో మంది అన్ని కేసులు ఉన్నాయి బైబిల్లో కానీ దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందంట ప్రత్యక్షత కొరకు ఎవరు మా ముందు ప్రత్యక్షంగా దేవుని బిడలు దేవుని కుమారులు దేవుని స్వరూపులు వాళ్ళు దైవములు అని వాక్యం తెలియదా మీకు అంటారు క్రీస్తుని ధరించుకున్న ఆయన దైవత్వాన్ని పొందుకున్న ప్రీస్తు ఒక దైవత్వం మనలో కనిపిస్తుంది మనుషులకి మనం కాదు ఆకా ఆకా వెలుగు కొరకు ఆకా సృష్టికర్త కొరకు ఆయన బిడల కొరకు ఈ సృష్టి ఎదురు మాకేం పట్టింది అక్కడ భూత వాళ్ళు బ్రదర్ అక్కడ భూత ఏం చేస్తారు బ్రదర్ అభిషేకం పొందిన సేవకులటో మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎంత దుఃఖం మరి మరి ఆ రీతిగా అందరు అనుకుని ఉంటే మరి మనం రక్షణ పొందేవాళ్ళమా ఎవరో ఒకరు మనల్ని బాధ ఆత్మీయులు బలపరచకపోతే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళమా నాకేం పట్టింది నేను చూసుకుని సాధన చెప్పి వివరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఈ రోజు ఇట్లా ఉండేటోళ్ళం మనం ఇక్కడ ఇక్కడ కాదు ఈ ఈ లెవెల్ ఈ విధ ఈ ఆత్మీయ స్థితికి మనం వచ్చే కాదు కేవలం ఆయన కృపనే ఆయన బిడ్డల ద్వారానే మన ఈ స్థితికి నిలబెట్టినంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలా ఎలాంటి కృప దేవుడు మనకిచ్చేడు ఎలాంటి పరిచర్ దేవుడు మనకి ఇచ్చాడు ఎలాంటి పిలుపు మనకి ఇచ్చాడు అది మనం నిశ్చయం చేసుకోకపోతే ఏమి లాభం ఒక రోజు దేవుడు మనం ఎక్కడైతే ఆ సింహాసన ఎక్కడ ఆయన అందుకే రోమే స్వర్పత్రం చేస్తారు ప్రతి ఒక్కడు వాని వాళ్ళు లెక్క అప్ప చెప్పాలని ఫలాంతులు ప్రతి ఒక్కటి లెక్క అక్కడ అది కలుసుకుంటేనే ఒళ్లి భయం కదా ఎన్ని ఆత్మలను తీసుకొచ్చిన కుమారా అన్నంటే ఆ మనం ఏం చెప్పగలని చెప్పండి కాబట్టి ఈ ఈ వేదన మనం పట్టుకోవాలా పౌలకు ఆ వేదన కలిగింది కాబట్టి అపోస్తులకు ఆ వేదన కలిగింది కాబట్టి గంభీరంగా ఆయన కొరకు వెలిగింపబడ్డారు వహాటంగా నీతిని ప్రకటించినారు ఆ కాలంలో కూడా శ్రమలున్నాయి ఇంకా భయంకర హింసలు అతులతో పొడుచు సంపటం శరాబ్ మొత్తం తగలబెట్టడం మనుషుల్ని మత సాక్షులు కావటము సంతోషంగా అది ఇంకా మరీ భయంకరంగా ఉన్న కాలం అలాంటి కాలంలోనే వాళ్ళు వాటి చేసే విశ్వాసాల ముందు ప్రభుత్వం అరి తిరిగిపోతే ఈ చివరి కాలంలో ఇంకా ఏం కాలేదు ఇంకా ఏమైనా పర్లేదు కానీ అప్పుడు దినాల ఇప్పుడు దినాలు చాలా పవర్ఫుల్ అప్పుడున్న అభిషేకం ఇప్పుడున్న అభిషేకం చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇది ఎండు కాబట్టి ఎండు టైంలో ఉన్న అభిషేకము మునుపటి దినాలున్న ఆ మందిరం మీద అభిషేకం అంటే ఈ కడవర దినాల్లో మరి విశేషమైన అభిషేకం అవసరం ఆ ఆ విధంగా అలాంటి విశ్వాసాలను మనకు కనిపెడితేనే మనం మనం నిత్యం చేసుకోగలము ప్రతి ఒక్కరిని క్రీస్తుని సంపూర్ణించాలా వాక్యం చూపి నేను ముగించేస్తా ఈ దినానికి ఈ వాక్యాన్ని ముగించేస్తా ఇప్పుడు మనం ఏం చేయాలా పోలీసులకు రాసిన పత్రికలో ఒక వాక్యం చూపించేస్తే ఈ వాక్యం ఇంతతో మనము రెండు పరివారిగా మనం ముగిస్తాము దేవుని చిత్రం మనం ఒక్కొక్కసారి ఆకాశంపుడు కొంచెం ముందుకు ప్రభు మనల్ని పోలీస్తికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఇప్పుడు మనం మనం ఏం చేయాలా అనేది దేవుడు మనతో మాట్లాడుతానమాట మొదటి అధ్యాయం పోలీసు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ప్రతి మనుషుని ప్రతి ఒక్కరి అంట ప్రతి మనుషుని అన్నప్పుడు ఎవరన్నా డిస్టెన్స్ కావచ్చు ఇది ఎవరైనా కావచ్చు మనుషులు పెట్టుకున్న కానీ వీళ్ళంతా దేవుని స్వరూపులే కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట ఒక రోజు ప్రవా ఇదిగో ఇతను ఒకప్పుడు ఇట్లా ఉన్న నేను మీ గురించి చెప్పిన ఇదిగో ఈ నేను తీసుకొచ్చే ఈ బిడ్డ నీ దగ్గర తీసుకొచ్చిన ప్రభావ సంపూర్ణంగా చాలా కష్టం అది సంపూర్ణంగా చేయాలంటే ఏంటంటే ఒక ఆత్మను కనాలంటే చాలా ప్రసవేదన అంట అందుకే విషయ భక్తులు చెప్పారు ఒక జన్మని కంటూ ఒకనాటి ప్రసవేదన కలుగుతుందా చూడండి ప్రసవ వేదన పిల్లలు అనలేదు ఆత్మల పారణకు ఆత్మలు రావాలంటే రసవ వేదన పడాలా ఆ వేదన ఇక్కడ చెప్తున్న వాకించీ మనుషుని సంపూర్ణంగా చేసి క్రీస్తు నందు ఆ సంపూర్ణంగా చేసి ఆయనతో నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషులకి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటిస్తున్నాము బోధించడం బుద్ధి చెప్పడం ప్రకటించడం సమస్త విధమైన జ్ఞానం పర్షుద్ధాత్మని నడిపించింది ఎలాంటి జ్ఞానం అంటే ఇది దేవుడు ప్రవ్వా ఈ తెగకి నేను ఎట్లా వాకింగ్ చెప్పాలా ఏంది ప్రావా ఇది తెగలను పరిస్థితి ఎట్లా చెప్తే వింటారు ప్రావా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పశుదాపడుతావో ఆయన నీలో ఉన్న మాట్లాడతావు ఇదిగో ఎట్లా వాక్యం ఆయన మాట్లాడుతుంటే నీలో నుంచి అది సమస్త విధమైన జ్ఞానం తో ఎందుకంటే క్రైస్తవులకైతే మతయ వార్త మార్కు స్వార్త వచనం తీసుకుని వాక్యం చెప్తాం అది తెలుస్తున్న వాక్యాలు తెలియవు కానీ వాళ్ళకి ఎట్లా వాక్యము ఆకృతి నుంచి చెప్తాము ఒక ఉపమానం తీసుకొని చెప్తాము వాళ్ళకి అర్థం ఏదైతే తీసుకుని చివరికి దగ్గర నడిపిస్తాం ఆ సమస్త జ్ఞానము పరిశుధాత్మ నడిపి ఆయన తప్ప ఎవ్వరూ మనకి ఇవ్వలేరు ఆ జ్ఞానంతో మనం బోధించాలని ప్రభు మన అడగలం మనం ఎందుకంటే ఎవరిని ఎట్ట వాకి తెలియదు ప్రభు నడిపించేవాడు నీకు ఆసక్తి ఆ విధంగా మనము ప్రకటించాలని ప్రభు చెప్తున్నారు తర్వాత అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పడుతున్నాను బట్టి నాలుగు బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పోరాటము ప్రయాసము ఇది పోరాటము ఇది ప్రయాసం ఇది ఆత్మీయ పోరాటం ఒక ఆత్మ నుంచి నువ్వు బయట తీసుకురావాలంటే నువ్వు ఎక్కడ పోవాలా మృతుల్లో కానీ వాడు అక్కడ బంధించి పెట్టుంటాడు దుష్టాత్మలను ఆత్మీయ లెవెల్లో మనం అక్కడ పోవాలంటే ఎంతగా ప్రార్థనలో ఉండాలి మనం మనకు అది అది చూపబడింది మార్గం ఇప్పుడు మనం ఏం చేయాల ఆ మార్గం నడవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి దుష్టి ఎన్నో మనకు మన కోణీ కూడా వాడు అడ్డగిస్తాడు అందుకు మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి మనం మన ఆత్మీయ స్థితిలో ఆత్మీయ జీవితంలో మనము ఇంకా మనం ముందుకెళ్తూ మనం పిలుపుని మనకు కొనసాగించుకుంటూ పిలుపుని కొనసాగించుకోలేదు అని చెప్పడానికి ఎలాంటి పిలుపు మనకు దేవుడు ఇచ్చిందనేదే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనం అంతా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళమే అది ఎట్లా నిశ్చయం చేసుకోవాలనేదే దేవుడు మనతో మాట్లాడే మనతో కాదు మనం ఇతరులకు అది జ్ఞాపకం చేయాలా ఇతరులకు అది బోధించాలని వాక్యం సమస్తమైన జ్ఞానంతో బోధించి అందరిని ప్రభులు నిలబెట్టాలా కృపలో ప్రభు మనకి అలాంటి అభిషేకం మనం ఉండి ఆయన పిలుపును మనం కొనసాగించుకోవాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు నా తండ్రి కృపామైన జీవం గల దేవ యేసు ప్రభావానికి ఎంతో గన్నానైనా నిన్న నేడు నిరంతరం వేకరించుకున్న గొప్ప దేవుడు ప్రభావ నైనా అనేక పరిహాలించి ప్రావా నాయన మీరు ఎన్నో విషయాలు ప్రభావ మీ పిడ్డల ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రాభ నైనా ఓ గొప్ప దేవానికి ఎంతో వన్నా ఈ చివరి దినాలు ప్రావా నైనా మీ పర్లోక రాజ్యం సమీపించింది ప్రభా మీ రాజ్యం ప్రావా మీకటి బహు సమీప ఇంకా సువార్త ప్రకటించవలసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రాభా పౌరులు చెప్తున్నాడు ప్రభా క్రీస్తు నామైన చోట్ల నేను ప్రకటిస్తున్నాను మరి పునాదిని కట్టుకో నిమిత్తం ప్రాయబడిన ప్రకారం ఆయన నామం ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడ నేను ప్రకటిస్తున్నాను అందుకు నేను పరిచారకులు అయితే పౌరులు చెప్తున్నాడు ప్రభా పౌరు ఎక్కడ క్రీస్తు గురించి తెలియబడలేదు అక్కడ ప్రకటించిన ప్రాభ మా మా యొక్క కూడా అది ప్రాభా మేము కూడా అది పోవాల ఎక్కడ ప్రాభా నీ నామం ప్రకటించబడలేదు ఎక్కడ ప్రాభా మీ గురించి తెలుసుకోలేదు వాళ్ళందరికీ మేము వాటిని ప్రకటించాల ప్రాభా అయినా మేము ప్రకటించే వారికి మేము ప్రకటిస్తున్నాం ప్రాభా కానీ ప్రోభా రచించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రోభా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రాభా కాబట్టి మేము మీరు సువార్త ద్వారా అక్షయతుల జీవాన్ని వెలుగులో నుంచి బయట తీసుకొచ్చిన కేవలం సువార్త ద్వారానే ఈ సువార్తలు ఈ మంచి వార్తలను ప్రభా మేము ప్రకటించే అనేకుని ప్రభా ఒక పరిమళ సువార్సన తీసుకుని రావాల ప్రభా అయినా అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి ఈ రాత్రి కాలశలో మాకు మంచి నిద్రించండి ఏకవలే స్థితించి గణపరచాలని మీకు రూప దించండి ప్రభావ మాతో ఎన్నో విషయాలు మాట్లాడారు ప్రభావాలను కొన్ని విషయాలు తగ్గిపోయినా ప్రభావం క్షమించదైనా కనికరించి మనం ప్రార్థిస్తూ మరొక అవకాశం మాకు ఈ ప్రభావ ప్రార్థన జీవితంలో ఓ ప్రభావం ప్రార్థించాలా ప్రభావ కనిపెట్టుకోలే ప్రభా ఆయన నశించుకోతున్న ఆత్మల కొరకు ఆ చెలరున్న ఆత్మకు మేము వెళ్లాలా ప్రభావ మీరు ఆత్మ రూపిక వెళ్ళారు ప్రభావకు విడుదల కల్పించారు ప్రభావ అలాంటి అనుభవం మాకు అందరికీ దేమ్మకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయంలో ప్రభా మీ పర్వక దర్శనాలు కలలు మాకు దించమని ఏకమేస్తు ఆయన సాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నాముధించండి ఆమె మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపేపు మనకందరికీ సదాకాలం తోడైలుగా ఆమె తండ్రి